స్తోత్రం నైనా పరిశుధుడా మైమోన్నతుడ సరశక్తి మంతుడ జీవంగల తండ్రి నీకే కోట్లాది వందన స్తోత్రం నైనా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ ఏసు ప్రభ నీకు వందనాలు ప్రభావ రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న అటంకాలని తొలగించండి ప్రభావ ఏసు ప్రభా ఏ ప్రాంతంలో ఏ ఊర్లో ప్రతొక బిడ్డ సేవలో వాడబడుతున్నారు ప్రతొక బిడ్డను గొప్ప విజయాన్ని మీరు దయచేయండి ఏ సేవలు బలంగా మీరు వాడుకోండి ప్రభావ ఏసు ప్రభుతో ఒక అటంకాలను తొలగించండి నా తండ్రి క్షేమంగా ఇంటికి నడిపించండి ఏసు ప్రభ నీకే స్తోత్రం నైనా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభావ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి దేవాన్ని స్వరాన్ని వినిపిపచేయండి మమ్మల్ని బలపరచండి నాయన మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ అని అతి త్వరలో ఉంది కనుక ప్రభువ ప్రతి ఒక్క దాంట్లో ఏ విధంగా మెలకు కలిగి ఉండాలా ప్రభు వాక్యం చేత శుద్ధీకరింపబడాలా ప్రభువ యేసూప్రభ ప్రతి ఒక్క మీరే మాకు తోడే నడిపించండి ప్రభు యేసూ ప్రభానికే వందనాన్ని మేము అతి పరిశుద్ధంగా మేము జీవించాలా మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ఈ రాత్రి కాలం మందు యేసుప్రభ మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించండి మీరు పాటల దారి కూడా మీరు మహిమ పొందండి ప్రభావ గొప్ప విజయాన్ని దయచేసి మమ్మల్ని దీవించి రాకడికి మమ్మల్ని సిద్ధపచ్చుకోమని ఏ శుకుని అడిగి తండ్రి ఆ మీన్ సిల్వలో నాకై కార్చెను ఏ సురక్తము సిల్వలో నాకై కార్చెను ఏ సురక్తము shilana nanannu marjenu isuraktamo shilana nanan సమాదర ఏరక్తమో సమస్యలన్ని తీర్చు ఏరక్తమో సమస్యలన్ని తీర్చును ప్రభు ఏ సురక్తము సంపూర్ణ శాంతిని చును ఏ సురక్తము సంపూర్ణ శాంతిని చును ఏ నీతిమంతులుగా చేయను ేసురక్తమో నీతిమంతలుగా చేయును ఏరక్తమో దుర్నీతినంత బాపును ఏరక్తమో దుర్నీతినంత బాపును మే సురక్తమో ప్రభు ఏరక్తమో నిబంధన నిలపు నిలు పును రక్తము ఏ సురక్తమో రోగములను బును Yesuraktamu Progamulanu Bapu no Yesuraktamu Duraatmalam Paradrolunu Yesuraktamu Duraatmalanu Paradrolunu Yesuraktamu మ ప్రభు ఏరూ ఐక్య పరచును తండ్రితో ఏర ఐక్య పరచును తండ్రి ఏరక్తమో సి ప్రార్థిస్తాం పరశుద్ధు బగు తండ్రి మీకు వందనాలను అయినా మహోన్నతిగ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంతర్ కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు ఈ యొక్క సాయంత్రం సమయం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించ మేము సిద్ధపడుతున్నాం మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ యొక్క కృప వెంబడి కృప మాకు అనుగ్రహించి నడిపించండి మేము ఉంటుంది దుర్దినములు ప్రవ్వా కాబట్టి సమయాన్ని పొనియక సద్వినియోగం చేసుకుంటే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ ఎంతో సమీపం మేము త్వరగా సిద్ధపడాలా అనేకులను సిద్ధపరచాలనైనా సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని కేసు క్రీస్తు పరుశుద్ధ నామంన తండ్రి ఆమె ఈరోజు పదిహేడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బాబుల్ యూనియన్ గ్రీకోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పదహారవ అధ్యాయము చివరికి చేసిన ముగింపుకి ఈరోజు ముగించుకొని మనము పదిహేడవ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం మనకందరికీ తెలిసిందే పదహారవ అధ్యాయం అంతా బబులోను చివరి దశలో బబులోనికి తీర్పు తీర్చాలా అన్నది జ్ఞాపకం చేయబడుతుంది దేవుని సన్నిధిలో కాబట్టి మతపరమైన జీవితమే బబులోను అన్న విషయం మనకు అందరూ తెలిసిందే కాబట్టి ఎందుకు బబులోను అంటే బాబేలు అంటే గలిబిలి బాబేలు నుంచి వచ్చిందే బబులోను అనే పాదం కాబట్టి బబులోను ప్రాంతంలో మనం వారం చూసినాం బబులోని దేశంలో మూడు రకాల దేవతలు అవి మూడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం వాటిని వాళ్ళు పూజించేవాళ్ళు కాబట్టి గలిబిలి బబులోను బాబేలు అంటే గలిబిలి కాబట్టి ఈరోజు మతపరమైన జీవితం అంతా గలిబిలి గంభీరంగా వాక్యాలు చెప్తారు కానీ శక్తి ఉండేది పైకి భక్తి కానీ శక్తిని ఆశ్రయించని జీవితం ఈరోజు ప్రపంచాత్మకంగా మతపరమైన జీవితంలో భక్తి ఉంటుంది కానీ శక్తి ఉండేది అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు అందుకు మోసపోతారు కాబట్టి మతపరమైన జీవితం మోసపోయింది అది హైజాక్ చేయబడిందని నేను మీకు చూపించిన చక్రగ్రంథం ఐదో అధ్యాయంలో కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ తీసుకెళ్తున్నారు స్త్రీని ఇద్దరు స్త్రీలు ఇంకొక స్త్రీని హైజాక్ చేసుకొని వెళ్తున్నారు అన్న విషయాన్ని నేను మీకు చూపించిన ఎక్కడ తీసుకెళ్తున్న వీరంటే చీనారు ప్రాంతం అక్కడ నెమ్రోదు ఆ యొక్క గోపురం కట్టిండు అయితే ఆ ప్రాంతంలో ఈరోజు లేదు గోపురం ఎప్పుడో కూలిపోయింది అది దేవుడే కూలగొట్టిండు అన్న విషయాన్ని మనకు తెలుసు అక్కడ మనుషుల భాషలని తారుమారు చేసిండని కూడా మనకు తెలుసు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఐక్యత కలిగిన కాబట్టి వారిని తారుమారు చేసి భాషలను గ్రహించండి భాషలను అన్నిటినీ భూములు భూమి అంతా చెందిరగిన వారి భాషలన్నిటిని తారుమారు చేసిండి దేవుడు కానీ ఆయక దినం పెంతకొస్తూ పండుగ దినంన మనం చూస్తాం ఇష్టల్ పండుగ చేస్తుంటే దేవుని బిడ్డలు నూట మంది అప్పోస్తులందరూ ఆ యొక్క పండుగ దినమున ఉపాసమున్నారు సాధారణంగా పండుగ దినంన ఎవరు ఉపాసం ఉండరు కాబట్టి ఆ పండుగ వాళ్ళు చేసుకోలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పెంతే కోస్త పండుగ రోజు ఈ సెలవులందరూ పండుగ తీసుకుంటుంటే అపోస్తులందరూ ఉపాసం ఉండి పరిశుధాత్మక అని పెట్టుకుంటే ఆ రోజు పరుశురాత్మ దిగినట్లు మనం చూస్తాం ప్రతి ఒక్కరి మీద అగ్ని నాలుకల వలె విభజింపబడి వారిని అందాన్ని అంటినట్లు మనం చూస్తాం కాబట్టి అగ్ని నాలుకల వలే పరిశుధాత్ముడు వచ్చి వాళ్ళని అభిషేకించిండు దాని వాళ్ళు విశేషమైన సేవ చేశారు ముఖ్యంగా వాళ్ళందరూ భాషలలో మాట్లాడడం అన్న విషయం గురించి మనం అక్కడ దాన్ని ధ్యానిస్తూ ఉంటాం దాని తర్వాత వాళ్ళ క్రిందికి దిగి రావడము పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేయడము ఐదు వేల మంది పురుషులు వాప్సం పొందడం ఇంచుమించు వారి కుటుంబాలు వాప్సం పొందడం అంటే దగ్గర దగ్గర పదివేల మంది దాని లేక పది వేలకి మించే పొందడం అటువంటి బాప్తిజమముల సేవ ఆరాధన ఇంతకుముందు మనం ఎక్కడ చూడలేదు గతంలో చరిత్రలో ఇక మీదిట కూడా మనం చూడడం ఎందుకంటే ఒకేసారి ఐదు ఐదు నుంచి పదివేల మంది బాప్తిసం పొందడానికి ఎక్కడ మనం చూడం ఈ నూట ఇరవై మందిలో ఉన్న ఆ యొక్క అపస్సులు బాప్తిసం అందరికీ బాప్తిజం ఇచ్చినట్టు మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే అది ఒక్కరి ద్వారా జరిగే పని కాదు కాబట్టి మనం కూడా అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాం కేవీపీఎఫ్లో బ్రదర్స్ అందేశం ప్రతి ఒక్కరూ బాప్సం ఇవ్వడం సిద్ధపడాలా ఇవ్వాలా అంటే నువ్వు బహు పరిశుద్ధంగా తయారు కావాలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలా కృపావరలు పొందుకోవాలా పొందుకొని ను ముందుకు పోయి పని చేయాలా ఇంకా ఎంతకాలం ఇంకా ఎంతకాలం ప్రార్థన చేస్తూ ఉంటావు ఇంకా ఎంతకాలం వర్షిప్ చేస్తూ ఉంటావు ఇంకా ఎంతకాలం వాక్యం చెప్తూ ఉంటావు నీ సేవ కూడా ఫలించాలా నీ సేవలో అభివృద్ధి రావాలా అనేకమైన ఆత్మల పంట బయటికి రావాలా నువ్వు ఆ రీతిగా ప్రయాసపడకపోతే నువ్వు ఏం ఊత చేరుతాను అది తప్పు ప్రతి ఒక్కరూ ఆత్మలను సంపాదించుకోవాలా వారిలో ఒంటరిన వాడు వాక్యం ఉంది కాబట్టి ఒక్కొక్కరు వెయ్యి మందిని సంపాదించుకోవాలా ఆ వాక్యం ప్రకారం అది వాగ్దానం అది నువ్వు స్వీకరిస్తే నెరవేరుతుంది నీ జీవితంలో కాబట్టి మనం దాన్ని స్వీకరిస్తున్నాము దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం పదివేల మంది ఒక్కొక్కరి జీవితంలో పది మంది అయితే పదివేల మంది కాబట్టి నీ సేవా పరిచయలో నీ జీవితాంతము ఒక వెయ్యి మందిని నువ్వు ప్రగొక్కరితో సంపాదించుకోవాలా అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథము పదహార అధ్యయము చివరి వాక్యానికి మనం వస్తున్నాం పోయిన వారం మనం చూసినాం పంతొమ్మిది వర్షంలో ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగంలో ఆయనని దాని తర్వాత అన్య జనుల పట్టణములు కూలిపోయాను తర తీక్షణమైన ఉగ్రత అను మధ్యము గల ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసేది కాబట్టి దేవుని సన్నిధిలో ఇది జ్ఞాపకం చేయబడుతుంది ఏ రీతి జ్ఞాపకం చేయబడుతుందంటే ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు దేవునికి అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలా దేవునికి జ్ఞాపకం చేసే దేవుని బిడ్డలే ఉంటారు కానీ దేవదూతలు కాదు ఎందుకంటే దేవదూతలకి ఇవి అర్థం కావు దేవదూతలు కేవలం పరిచారకులు వాళ్ళు దేవుడు వారిని మనుషులకి పరిచర్య చేయడం కొరకు వాళ్ళని ఏర్పరిచిండు కానీ కొందరు దేవదూతలు అది ఇష్టపడక దేవుడికి తిరుగుబడతనం చేసిండ్రు మనుషులకి మేమెందుకు సేవ చేయాలా మేము వాళ్ళకంటే ముందుండోళ్ళం కదా అని తిరుగుబడతనం చేసినారు అక్కడి నుంచి వాళ్ళు పడిపోవడం మనం చూస్తాం అవిధత చూపించారు పని చేయమంటే చేయనన్నారు కాబట్టి మనకి పరిచారకులుగా ఉన్నారు వాళ్ళు కొంతమంది ఈరోజు ఒక చిన్న గుంపు పడవేయబడింది అక్కడి నుంచి కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఇద్దరేసి దూతలని పెట్టి వారికి నీ కుడి ఎడమ పక్కల ఎప్పుడు ఉంటారు వాళ్ళు అయితే నువ్వు ఏ రోజు కూడా వాళ్ళని చూడలే ఏ రోజు కూడా వారి స్వరం నువ్వు వినలే ఎందుకంటే నీకు ఆ నేత్రములకు గుడ్డితనము లేక నీ హృదయానికి కూడా ఆ గుడ్డితనం ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేసి ఆ దేవతలతో సంభాషించాలా అని దేవుని అడిగినప్పుడు దేవుడికి అది చూపిస్తాడు కాబట్టి పదహారవ అధ్యాయంలో మనం చూస్తుందే ఏంటంటే దేవుడిని సన్నిధిలో బబులోనికి తీర్పు తీర్చవలన్నీ జ్ఞాపకం చేయబడుతుంది ఎవరు జ్ఞాపకం చేస్తారు అసలు మనం అట్లా ప్రార్థన కూడా చేయం కదా ప్రవ్వా బబులోనికి తీర్పు తీర్చే టైం వచ్చింది ప్రవ్వాన్ని నువ్వు నేను చెప్పగలనుట్లా చెప్పలేము ఏ సేవకుడు చెప్పలేడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తా హండ్రెడ్కి ఒక వంద మంది దేవుని సేవకులని ప్రార్థన చేయమంటే వంద మందిలో ఒక్కడ కూడా ఇట్లా ప్రార్థించాడు నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నేను కూడా చేయాలి మరి ఏ రీతిగా దేవుని సార్లో జ్ఞాపకం చేయబడుతుంది ఎప్పుడైతే నువ్వు దేవునితో సంభాషిస్తుంటావు ఎట్లా సంభాషిస్తావు మనకు తెలుసు రోమిల రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యయంలో ఉంది ఎలా మీకు మనకి యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదు కాబట్టి దేవుని ఆత్మ మనకు సహాయకుడిగా ఉండి మనపక్షంగా విజ్ఞాపనలు చేస్తూ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ప్రార్థిస్తున్నాడని కాబట్టి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని భాషలలో దేవునితో సంభాషిస్తూ ఉంటావో ప్రార్థిస్తూ ఉంటావో ఆ భాషల వరం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తూ దేవుని శాధిలో ఈ విషయం జ్ఞాపకం చేయబడతూ ఉంటుంది నీ మనసుకి అర్థం కాదు కానీ నీ ఆత్మ నీ ఆత్మకి అది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ నీ ఆత్మ ఏకీభవించి ఈ విషయాలని దేవుని శాంతిలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు అటువంటి స్థితికి ఎదగాలంటే ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవించాలా లేకపోతే ఆ స్థితికి నువ్వు ఎదగలేవు అన్నట్టు కాబట్టి ఈ వాక్యలని అనుభవపూర్వకంగా నువ్వు రుచి చూడాలా అటువంటి భాగ్యాన్ని దేవుడి నీకు ఇవ్వాలని ప్రార్థించాలా ప్రవ్వ చూడాలి ఇవన్నీ నైనా నా జీవితంలో నేను వీటిని చూడాలా ప్రవ్వ అనుభవపూర్వకంగా వీటిని నేను అనుభవంతోనే ప్రకటించాలా మనుషులే కేవలం ఏదో బైబుల్లో చదివి చెప్పడం కాదు నైనా అలా అందరూ చేస్తారు కాదు నేను వీటిని అనుభవపూర్వకంగా సియోను పర్వతం మీదికి పోయి మీ సన్నిధుల కూర్చొని మీతో సంభాషించి వాటన్నిటిని గ్రహించి తీసుకొని వచ్చి ఇక్కడ అనేకులకు చూపించాలా అటువంటి అనుభవం నాకు కావాలా ప్రభా పర్లోకప్పు నాకు కావాలా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నాయని నేను దర్శనరీతిగా చూడాలా చూసి వాటి ప్రకారంగా నేను అనేకులకు వచ్చి చూ చెప్పాలా ఇది నిజం నేను కళ్ళాల చూసిన కళలో చూసిన దర్శనరీతిగా చూసిన మోకాళ్ళ మీద ఆ దర్శనాన్ని నేను చూసిన కాబట్టి ఇవన్నీ కండారని నేను చూసి చెప్పగలుగుతున్నాను అన్న ఆ యొక్క నిశ్చేతనం మనకు ఉండాలా లేకపోతే ఎన్నాళ్ళు ను ప్రార్థించినా నీ ప్రార్థన ఒక ఇరవై సంవత్సరాలైనా కానీ నువ్వు ఈ విషయాలు జ్ఞాపకం చేయలేవు దేవుని సన్నిధిలో ముఖ్యంగా నీ ప్రార్థనకి జవాబు రావాలంటే నీ ప్రార్థన ఆయన చిత్తం ప్రకారంగా అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు అది కావాలా ఇది కావాలా ప్రభా అని అడగను అన్నీ పొందినామని ప్రార్థించినాడు కాబట్టి ముందే వందాలు చెప్తా ప్రభా నన్ను స్వస్థ మీకు వందనాలు నా కష్టాలు తీర్చినందుకు మీకు వందనాలు నా అప్పులు తీర్చినందుకు నీకు వందనాలు నా సమస్యలు తీర్చినందుకు నీకు వందనాలు నా కుటుంబీకులను రక్షించుకున్నందుకు నీకు వందనాలు నా బంధువులను మిత్రులను అందరినీ రక్షించుకున్నందుకు మీకు వందనాలు ప్రభావం నేను ప్రార్థన చేసిన వాళ్ళందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేసినారు స్వస్థతలు చేసినారు దాన్ని అన్ని బట్టి మీకు వందనాల ప్రభావం కానీ ఆయన చిత్తం ప్రకారంగా ప్రార్థిస్తేనే కానీ నీ ప్రార్థనకి జవాబు రాదు కాబట్టి ఆయన చిత్తం నేను మనం ఎట్లా నేను భాషలలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను మొదటి కొంత లక్ష పత్రిక పద్నాలుగో నెల మనం చూస్తాం నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేస్తే నీ ఆత్మ ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటుంది అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మ కలిసినప్పుడు దేవుని చిత్తాన్ని సునాయాసంగా అర్థం చేసుకొని ప్రార్థిస్తూ ఉంటాం మనం అందుకే భాషణలో ప్రార్థిస్తూ ఉంటే ఒక నలభై నిమిషాలు నీకు నీ హృదయంలో ఉన్నాయి అన్ని ఆయన సన్నిధిలో కొమ్మరించుకుంటూ ఉంటావు ఆయన చిత్తం ప్రకారంగా దేవుని యొక్క ఆత్మ సహాయకుడు కొన్ని నిన్ను నడిపిస్తూ ఉంటాడు అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రార్థన ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకి విజయం వస్తూ ఆది అది ను నువ్వు చూసి సాక్ష్యం ఇస్తూ కాబట్టి దేవుని స్థాయిలో జ్ఞాపకం చేయాల ఇటువంటి విషయాలంటే నీకు ఖచ్చితంగా భాషల వరం ఉండాలా దేవునితో సంభాషించే భాష వేరే మనుషులు మాట్లాడుకుంటే భాష వేరే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇవి మనుషులు మాట్లాడే భాషలు కానీ దేవునితో సంభాషించాల దేవుదతో సంభాషించాలంటే దేవదుతలతో మాట్లాడే భాష అని ఉంటే కొన్ని రాష్ట్రపత్రికలు దేవుడు పౌలు జ్ఞాపకం చేస్తాడు నేను దేవుదుతలు మాట్లాడే భాషలో మాట్లాడినాను ప్రేమ లేని గడగడలాడు కంచు వంటి వాడని కాబట్టి మనకి ఆ వరము అవసరం ఆ వరం నాకుందని విరవీగది కూడా కాదు ఆ వరం నాకుంది కదా నేను దేవునితోని సంభాషించగలను భాషలలో అనేక మంది సేవకులకు వరం నాకు తెలుసు నేను ఎన్నో ప్రాంతాలలో పోయి చూసిన సేవకులను కొన్ని వందల మందిని చూసిన వేల మందిని చూసిన వాళ్ళకి లేదా వరం కాబట్టి వారి ప్రార్థనలకి విజయం వస్తలేదు ఎందుకంటే వాళ్ళకి ప్రార్థించడానికి రాదు నీ సొంత మనస్థను ప్రార్థన చేస్తే అవన్నీ శారీరకమైన కోరికల కొరకు ప్రార్థించినట్లయితే ఉంటుంది నాకు అది కావాలి ఇది కావాలా నాకు వస్తువులు కావాలా నాకు ఆస్తులు కావాలా అంతస్తులు కావాలా ఉద్యోగం కావాలా ప్రమోషన్స్ కావాలా నా అనారోగ్యం చేసే కావాలా నా బిడ్డలు బాగా కావాలా వాళ్ళ స్కూల్స్ ఫీజులు కావాలా సీట్లు కావాలా ఉద్యోగాలు కావాలా పెండిళ్ళు కావాలా పిల్లలు కావాలా ఇవన్నీ ఈ యొక్క శరీర రీతిక ప్రార్థనలు అన్నట్టు శరీర క్రియలు శరీర వాంఛలు తీర్చుకునే ప్రార్థనలు అన్నట్టు ఇవన్నీ కానీ అవన్నీ పొందినమని అన్నమన్నాడు కాబట్టి వాటి గురించి ఎక్కువ టైం పెట్టాం మనం ఆయన చిత్తం ఏందో కనుక్కొని దాని ప్రకారంగా ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి అందరూ రక్షణ పొందడమైన చిత్తం కాబట్టి ఆ చిత్తానికి అనుగుణంగా నువ్వు ప్రార్థించి ఆయన తబ్బి బైతాడు దేవుని సరిలో జ్ఞాపకం చేయబడ్డాక ఏం జరుగుతుందనేది అక్కడ మనం చూస్తున్నాం ఇరవై వచనంలో ఇరవై వచనంలో అప్పటికీ మనం చూస్తున్నాము ఆ యొక్క గొప్ప భూకంప మహాభూకంప కలుగుటం గురించి ఆ భూకంపం కలిగినాక అంటే నేను చూపించిన మహాభూకంపం అంటే గొప్ప జన సమూహము అందరూ మరణిస్తారు అంటే భూనివాసులుగా అంటే ఈ లోకాతీతంగా ఉన్న విశ్వాసులు అందరూ హతసాక్షులు అవుతారు అది మహాభూకంపం భూనివాసులు అందరూ కంపించడం అంటే మతపరమైన జీవితంలో సగం సత్యం సగం అబద్ధంలో ఉండి ఏదో టైం పాస్ చేసిన సేవకులు టైం పాస్ చేసిన విశ్వాసులు వీళ్ళు సినిమాలు షికారులు టీవీలు టైం పాస్ చేస్తారు ఏ రోజు కనీసం ఒక రెండు మూడు గంటలు దేవుని శాంతిగా ప్రార్థన చేసిన వాళ్ళు కాదు వీళ్ళు ఎందుకంటే ఈ యొక్క దినాలలో నువ్వు కనీసం రెండు గంటలు నాన్ స్టాప్ ప్రేయర్ చేయలేని స్థితిలో ఉంటే నువ్వు బహి బలహీనువే బలహీనురాలువే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ప్రారంభం చేయని జీవితము ఏ రూపకంగా క్రైస్తవ జీవితం కానే కాదన్నట్టు కాబట్టి వాళ్ళందరినీ సరస్వతులు నడిపించాలంటే వారి శరీరాలన్నీ నశించిపోవాల్సిందే కాబట్టి వీళ్ళందరూ కంపిస్తారు హతసాక్షులుగా అవుతారు మహాభూకంపం అంటే అది అర్థం ఇది ప్రకృతి సహజంగా జరిగే భూకంపం అనుకుంటారు చాలా చాలా మంది క్రైస్తవులు కానీ కానే కాదు సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు అటువంటిది కాలేదు ఇక మీదట కూడా అటువంటిది కాదని వాక్యం కాబట్టి ఆ భూకంపము ప్రకృతి సహజమైనది కాదు అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను ఈ భూకంపం మాటకు ఆత్మీయమైంది గొప్పజన సమూహం అంటే ఆచారబద్ధంగా జీవించే క్రైస్తవులు అంటే శరీరాస శరీరాన్సర్లే వారు కేవలము శరీర శరీరులే అంటాడు దేవుడు దేవుడు మనుషులని దైవికంగా తయారు చేసిండు దేవుని లాగా తయారు చేసిండు ఆయన స్వరూపంలో ఉంది వాక్యం ఆయన స్వరూపంలో ఆయన పోలికగా తయారు చేస్తే వాళ్ళు నరమాతృులే అంటాడు ఈరోజు కూడా మనుషులు నరమాత్రులే అంటే శరీరకంగా ఉన్న అని అంటున్నాడు రక్షింపబడి కూడా నరమాతృలుగా ఉంటే ఏమని అర్థం ఉందా దుఃఖకరం కదా అందుకు మనము ఈ ప్రార్థనలు కొనసాగిస్తున్నాం చెప్పండి ఈ ప్రార్థనలు ఉన్న వానికి ఎటువంటి కొరత లేదు నేను చూసిన మూడు సంవత్సరాలు అయిపోయింది కదా మార్చ్ నైన్టీన్ నుంచి ఇది ట్వంటీ మార్చ్ ట్వంటీ అయిపోయింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు మూడున్నర దగ్గర మూడు సంవత్సరాలు దాటిపోయింది ఈ మూడు సంవత్సరాల్లో ఎవరికి కొద్దు ఎవరు కూడా ఏ అనారోగ్యాలు పాల్గలేదు ఎవడు హాస్పిటల్ పాల్గొలదు ఎవడు ఐసీలకు పోలేదు ఈ ప్రార్థనలు ఉన్నవాడు కష్టాలు రాలేదా వచ్చినాయి ప్రతి కష్టమే విజయం పొందిన వాళ్ళే ప్రతి కష్టంలో విజయం పొందిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఈ ప్రార్థనలు ఉన్నవాళ్ళు ప్రార్థనలు లేని వారు శమలుగుండేనట్టు నేను చూసినా పోయి మనంపై తిరిగి ప్రార్థన చేసి వారికి ఉపశమనం కల్పించడం అవన్నీ మనం చేసినాం మన బాధ్యత ప్రకారంగా కానీ ప్రార్థనలు లేకపోవడం అనేది నిర్లక్ష్యమైన జీవితం ధీమాగా జీవించడం అన్నట్టు లోకాతీతంగా జీవించడం అన్నట్టు ఏం చేస్తాం ఉదయం సాయంత్రం వారు కేవలం ఇంటి దగ్గరనే ఉంటాం కదా అంటే ఉద్యోగాలు లేని వారి గురించి మాట్లాడతాను నేను ఉద్యోగం ఉన్న కూడా ఎక్స్క్యూజ్ లేదు కదా వాడు ఉదయం లేసి ఏం చేస్తాడు ఐదు గంటల నాలుగు ఐదు గంటలకి ఒక అనిసే ప్రార్థన చేసుకోలేడా ఖచ్చితంగా తీసుకుందాం సాయంత్రం వచ్చి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకు వచ్చి నువ్వు తొమ్మిది తొమ్మిది అర పదకొండు పది వరకు మేల్కొనే ఉంటావు కదా ఒక గంటసే ప్రార్థన కూర్చోలేవా అంత గొప్పగా ఏం సాధిస్తున్నాం ఈ లోకంలో నువ్వు ఏమైనా కోటీశ్వరుడు అవుతున్నావు పెద్ద బిజినెస్ అది కూడా లేదు కదా నువ్వు ప్రకృతి సాధ్యం కూడా ఏం సాధించలేకపోయినావు ఆత్మీయ స్థితులు కూడా ఏం సాధించలేకపోయినావు కానీ మనం వాటికు ఆత్మీయ సాధించాలని ఆశపడుతున్నాం మేడలు బిడ్డలు కావాలని ఎప్పుడు కోరుకోలేదు కోర్టీశ్వర్లం కావాలని ఎప్పుడు కోరుకోలేదు నువ్వు ఇస్తే ఇస్తే తీసుకుంటాం ఆయన మనం అంత సేవలనే గడుపుతాం నిస్వార్థంగా బయట ఏవైనా కోణాలంటే కూడా మొహం వెనక ముందు ఆలోచిస్తుంటాను ఇది కొంటే ఈ కనీసం ఈ డబ్బు ఎవరికన్నా పేదవాళ్ళకి వచ్చి కదా ఇప్పుడు మనకు తెలుసు మన గ్రూప్లో ఒక పాసర్ చనిపాడు నాతో పాటు ఇరవై సంవత్సరాల క్రితం సేవ చేసిన వాడు యవన దశలో చనిపాడు చాలా యవన యవన పిల్లలు ఉన్నారు కష్టంగా ఉంది వాళ్ళ చర్చ నడవడం కానీ కుటుంబం నడవడం కానీ మరి నేను కొంత డబ్బు వాళ్ళకి పంపాలన్నా ఇంకొరికి ఇది నాకు ఎప్పుడు ఒక ఛాలెంజ్ అన్నట్టు ఏ పాస్టర్కి ఏ విధరాలు చనిపోయిన పాస్టరు విధరాలు ఆ విధరాలకి ఎట్లా పంపాలా వాళ్ళకి మొహమాటం అడగడానికి వాళ్ళు చేసుకోలేరు వాళ్ళకి ఇంకా ఊర్లలో కానుకలు ఇవ్వడు అంత గొప్పగా కానుకలు ఇవ్వడు మరి వాళ్ళకి నేను ఎట్లా సహాయపడాలా ఎంతమంది నేను అట్లా సహాయపడగలను నాకు ఆశ ఉంటుంది వాళ్ళందరికీ సహాయపడాలన్నా ఆశ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు వాళ్ళకి నేను సహాయపడకపోతే వాళ్ళ పిల్లలంతా తిరుగుబడతనం చేస్తారు దేవుడు నాకు ఏం చేసాడు దేవుడికి విరుద్ధంగా తయారవుతారు ఆ భారం మనకు ఇచ్చిండు దేవుడు మనం చేస్తాం దశమ భాగంలో చర్చికి ఇస్తాం మనం వాళ్ళు చేస్తున్నారు చర్చికి మీరు చూసిండి ఎప్పుడన్నా అదే నువ్వు నువ్వు సేవకుని కదా అభిషేకం పొందిన అభిషేకం పొందిన దానివే కదా నువ్వే ఆ దశమ భాగాలకు తీసుకపోయి ఆ పేద పాశాలకి ఇస్తే వాళ్ళ కుటుంబికలకి ఇస్తే వాళ్ళ పిల్లలు పిల్లలు తిరుగుబర్తనం చేయరు కదా దేవుడు నాకేం చేసింది దేవుడు మాకు అన్యాయం చేసిండారు ఆ పిల్లలు లేకపోతే కాబట్టి ఇటువంటి ప్రేరేపణ ఇటువంటి ఆసక్తి ఎందుకు మనకి లేకపోయింది అనేది బాధ అనిపిస్తుంటుంది చర్చ్ లేదు ఎందుకంటే ఇది బబులో కలివిలి మొత్తం మనుషుల బోధ దయ్యంలో బోధ భూతంలో బోధ బీలాము బోధ నికలైతుల బోధ యజబేలు బోధ ఇన్ని బోధలు వచ్చేసిన చర్చిలో ఇవన్నీ నేను ఒకప్పుడు చూపించిన ఒక్కొక్క బోధ అంటే ఎట్లుంటుందో గతంలో ఇన్ని రకాల బోధలు తీసుకొచ్చి మాది కరెక్ట్ మాది కరెక్ట్ అని కొట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు అంత గలిబిలి అందుకు ఇది బబులోనట్టు ఈరోజు కానీ మనం మటుకు అప్పోసుల బోధలనే ఉన్నాం ప్రవక్తలు అప్పసుల వేసిన పునాదుల మీద మన జీవితాలు కట్టుకున్నాం ఆ పునాది క్రీస్తు అంటాడు ఎఫ్ఎస్ రాష్ట్ర పౌలు కాబట్టి ఆ పునాది మీద కట్టబడ్డ జీవితం నీది కాబట్టి నువ్వు ఏ రీతిగా జీవించాలా ప్రతి దశలో ఆయన చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్సపడాల ప్రభా నేను చేస్తున్న ప్రార్థన నీ చిత్తానికి అనుగుణంగా ఉందా ఒకసారి నాకు జ్ఞాపకం చేయి ప్రవ్వా పరశుధాత్ముడ నాకు సహాయపడు నా ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉందా లేదా తగినట్టుగా ఉందా లేదా ఒకసారి నాకు పరిచయం ఒకసారి నా జ్ఞాపకం చేయి అంటే తప్పగా పరశుధాత్ముడు నీకు సహాయపడతాడు నువ్వు సంభాషించాలా పరిశుధాత్మునితో సంభాషించాలా నా ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉందా లేదా లేకపోతే నీ ప్రార్థన ఇన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేసి ఏమైపోయింది నీకు నువ్వు పొందుకోనే నువ్వు స్వస్థతలు పొందుకోలేవు అట్లా ఆశీర్వాలు పొందుకోలేకపోయినావు నీ జీవితంలో ప్రకృతి సహజంగా కూడా చూడలేకపోయినావు ఆత్మీయ స్థితిలో కూడా చూడలేకపోయినావు అంటే నీ ప్రార్థనకి మీకు జవాబు రాలేదన్నట్టే కదా కాబట్టి ఇప్పుడన్నా మనము ఈ సత్యాన్ని గ్రహించి ఆయనతో ప్రార్థనలో మనము వీటిని స్వీకరించే ప్రయాసపడదాం నీవు ప్రార్థన చేయాలా ప్రభు నీ చిత్తం ప్రకారంగా నా జీవితాల్లో నెరవేర్చినయన నాకు ప్రార్థన నేర్పు ప్రభు నాకు ప్రార్థన చేయనీకి రాదు ఒక గంట ప్రార్థన చేయమని చెప్తుంటే బ్రదర్ కానీ ఐదు నిమిషాలు కూడా నేను చేయలేకపోతున్నాను ప్రార్థన ఐదు నిమిషాలు నేను మొక్కల ఉండలేకపోతున్నా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి నొప్పులు వచ్చేస్తున్నాయి సహాయపడు ప్రభువ నేను నా శరీరాన్ని ఛేదించుకొని ప్రార్థిస్తాను ప్రభు అన్న ఆసక్తి మనకు అవసరం లేదు నేను ఉపాసం కూడా ఉంటాను కావాలంటే కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పెద్ద భూకంపం తర్వాత ఏం జరిగింది అనేది దాని తర్వాత ఏం జరిగిందనేది మనం ఇరవై వర్షాలు చూస్తున్నాం ప్రతి ద్వీపము పారిపోయను పర్వతములు కనబడకపోయను ఈ విషయం మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ద్వీపము ప్రతి పర్వతము ప్రతి ద్వీపము పారిపోయను పర్వతములు కనబడకపోయాను కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలా ద్వీపము ఒకటి పర్వతములు మరి ద్వీపము ఒకటే ఉంది ఇక్కడ పర్వతములు కనబడకపోయాను కాబట్టి ఏ రీతిగా వీటిని అర్థం చేసుకుంటాం మనం ద్వీపం అంటే ఏంది పర్వతములు అంటే ఏంది కాబట్టి ప్రభు మనకు విషయం జ్ఞాపకం చేసిండు వీటిని నువ్వు సరిగా అర్థం చేసుకోవాలంటే నీకు స్ట్రాంగ్ నెంబర్స్ అవసరం అని ఎన్నో ఉన్నాయి బైబుల్ కామెంట్రీస్ కానీ ఆ కామెంటరీస్లో మనకు చూస్తే ఏది కూడా ప్రకృతి సహజంగానే కనిపిస్తూ ఉంటుంది కానీ ఆత్మీయ దశలో మనకి ఏవి కనిపించకపోతున్నాయి కాబట్టి మనము ఏం స్ట్రాంగ్ నెంబర్స్ ఒకటి చూస్తాం మన గ్రూప్లో ఎందుకంటే ఆ స్ట్రాంగ్ నెంబర్స్ చూస్తే మొదట ఆ పదాలు చెప్పబడ్డప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితము పాత కాలం అయితే మూడు వేల సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు అవి మూడు వేల ఐదు వందల అయితే రెండు సంవత్సరాల క్రితం రాయబడింది కాబట్టి మూడు సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యాలు వాటి అర్థాలు బహు కష్టం అర్థం ఎందుకంటే ఆ కాలంలో ఆ స్థితిలో వాళ్ళకి అవి చెప్పబడ్డాయి అప్రవచనాలు వాళ్ళ కాలంలో చెప్పబడ్డాయి కాబట్టి వాళ్ళు ఊరికైనా గ్రహించగలరు కానీ అవి ఎప్పుడు నెరవేరితే వాళ్ళకి తెలియవు కానీ మనం కాలం వేరే వాళ్ళు కాలం వేరేం కాబట్టి మనకి అవి సరిగా అర్థంగా చిహ్నాలు కాబట్టి మనకి స్ట్రాంగ్ నంబర్స్ అవసరం కాబట్టి ప్రతి ద్వీపము అండ్ ఎవ్రీ ఐలాండ్ ఫ్లెడ్ అవే అని ఉంది వచనంలో కాబట్టి ఐలాండ్ అంటే జీ G3520 లో ఫైవ్ ట్వంటీలో ఐలాండ్ లేక బహువచనం ఐల్స్ ఐల్ అంటారు ఐలాంటే కూడా ఐలాండే జీ అయితే జీ రూట్ కూడా అది దాని అర్థం ఏంటంటే ఏ బోట్ అని అంటే ఒక ఓడ లేక ఒక పడ పడవ అని కూడా ఉంది కాబట్టి ఐలాండ్ అనేది తేలేడది అని కూడా ఉంది ఇంకోటి టు ఫ్లోట్ ఏ బోట్ ఆర్ ఎనీ సైజ్ ఆఫ్ ఎ షిల్ అని కూడా ఉంది కాబట్టి అదొక పెద్ద పడవ కావచ్చు ఓడ కావచ్చు తేలేడిది కూడా కావచ్చు ఓటు ఎప్పుడు తేలుతుంది కదా నీళ్ళలో కాబట్టి ద్వీపము అంటే తేలేడిది అని అర్థం అన ఇంకో చెప్పాలంటే ద్వీపము మీద నుంచి పడవ వెళ్ళిపోయేది అని కూడా అర్థం చెప్పాలంటే కాబట్టి ఫ్లోట్ అని అర్థం గురించి మనం మాట్లాడుతున్నాం తర్వాత ఎవ్రీ ఐలాండ్ అన్నాడు దాని తర్వాత మౌంటైన్స్ అనేది వర్ నాట్ ఫౌండ్ కాబట్టి ఇక్కడ ఏముందంటే మౌంటైన్స్ గురించి నేను పోయిన వారము అటుకునే వారం కూడా కొంత క్లు కొంత క్లుప్తంగా మీకు చూపించిన మౌంటైన్ అని లేదు మౌంటైన్స్ కాబట్టి ఈ పర్వతంలు దేనికి సంబంధించినాయి అనేది మనం అర్థం చేసుకోలేదు రీతిగా మనకు తెలుసు గతంలో చూపించిన నేను సర్పంలకి తేళ్ళకి ఈ గుంపుల సూచన ఎందుకంటే గొప్ప జన హతసాక్షులు అవుతారు అది మహాభూకంపం వారు భూకంపంలో కంపించినాక వీళ్ళిద్దరు ఈ గొప్ప సర్పంలు అవి కూడా కనబడకపోయేనని ఉంది అండ్ ఎవ్రీ ఐలాండ్ ఫ్లెడ్ అవే అండ్ ద మౌంటైన్స్ వర్ నాట్ కాబట్టి ఐలాండ్ అంటే ద్వీపము అది మీకు తెలుసు పౌలు ఆ యొక్క ద్వీపం మీద పడ్డప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు ఒక సర్పం అతన్ని కాటేయడం మనం చూస్తాం కదా కాబట్టి ఉమాన రీతిగా ద్వీపములు సర్పములకు తేళ్లు అని కూడా అర్థం తర్వాత మౌంటైన్స్ బహువచనం కాబట్టి పర్వతములు అవి తేళ్లకు సాదృశ్యం అయిన గతాన్ని తేళ్ళు ఎట్లా ఉంటాయి అన్నాడు కాబట్టి మౌంటైన్స్ అంటే వేడికి సాదృశ్యం కొండల దగ్గర ఎప్పుడు వేడి ఉంటుంది ఎక్కువ అదే రీతిగా చలి చలితనం కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు కాబట్టి అవి వేడిని చూపించాడు వేడి అంటే తేళ్ళకి సాదృశ్యం కాబట్టి ఈ రెండు గుంపులు కూడా శాశ్వతంగా కనిపించకపోయను ఇరవై పచ్చటం ప్రదా చూస్తాం అన్నా సార్ చూడండి ప్రతి ద్వీపము పారిపోయను పర్వతములు కనబడకపోయను మనకు తెలుసు ఉపమాన రీతిగా ప్రకృతి సజ్జంగా చూస్తేనేమో అవి తేళ్లు ఉపమానైతిగా ఆత్మీయ స్థితిలో చూస్తేనేమో అవి ఉన్నత స్థలములు పర్వతములు అంటే ఉన్నత స్థలములు మనకు తెలుసు గతంలో పాత నిబంధన కాలంలో ఇస్రాల్ ప్రజలు ప్రతి పర్వతం మీద అన్య దేవతలకు దూపం వేసిండ్రు కాబట్టి పర్వతములు అంటే విగ్రహాలకి సాదృశ్యం లేక రకరకాల మతాలకి సాదృశ్యం అవి కనబడకపోయాను అన్ని పారిపోయిన దుష్టశక్తులు మనుషులు వాటిని అనుసరించి విరక్తి చెందినవారు ఒకసారి చూడండి ఏషా గ్రంథము రెండవ అధ్యాయము ఏషియా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము ఏషయ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం చూడండి రెండవ వచనంలో ఏషియా భక్తులు ప్రవచిస్తున్నాడు అంత్య దినలో పర్వతముల పైన మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్టు సమస్త అనుజనులు దానిలోనికి వచ్చేదారు కాబట్టి పర్వతముల పైన యహోవ పర్వతం ఉంటుంది అదొకటి అన్నట్టు అదే శివోన పర్వతం తెలుసు కానీ దేవుని దృష్టిలో అన్ని రకాల పర్వతములు దేవునికి విరుద్ధమైన పర్వతములు ఎందుకంటే ప్రతి ఉన్నత స్థలముల మీద వాళ్ళు అన్య దేవతలకు ధూపం వేసినరు అంటే అర్పించరు అన్నట్టు బలులు ఉప నైవేద్యాలు కానీ దేవుని పర్వతం ఒకటే అదే సంఘం అదే చర్చ్ అదే సియోను పర్వతం అది లక్ష నలభై నాలుగు వేల మంది నివసించే పర్వతం గోరపిల్లతో పాటు కాబట్టి మనం చూస్తాము తక్కిన అధ్యాయాలలో చాలా మటుకు కొన్ని కొన్ని మీ క్లుప్తంగా నేను చూపిస్తాను కొన్ని వాక్యాలు ముఖ్యంగా సంఖ్యాకాండము సంఖ్యాకాండము ముప్పై అధ్యాయము యాభై రెండవ దేవుడు వాళ్ళందరినీ తరిమేస్తాడు ఎవరైతే ఆ యొక్క ఉన్నత స్థలముల మీద లేక పర్వతముల మీద విగ్రహాలకు బల ఏర్పిస్తారు వాళ్ళందరినీ తరిమి వేస్తా అన్నాడు యాభై రెండో వర్షాలు మనం చూస్తాం అది దెన్ యూ షాల్ డ్రైవ్ అవుట్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ల్యాండ్ ఫ్రమ్ బిఫోర్ యూ అండ్ డెస్ట్రాయ్ ఆల్ దర్ ఫిగర్ స్టోన్స్ అండ్ డెస్ట్రాయ్ ఆల్ దర్ మెటల్ ఇమేజెస్ అండ్ డెమాలిష్ ఆల్ దర్ హయ్యర్ ప్లేసెస్ హై ప్లేసెస్ కాబట్టి పర్వతాల మీద వాళ్ళు విగ్రహాలను పూజించారు వాళ్ళందరినీ మీరు తరిమేస్తారు అంటున్నాడు అదే రీతిగా లేవియా కాండానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతాడు లేవియాకాండము 26వ అధ్యాయము 30వ వచనములో and i will destroy your higher places and cut down your incense altars and cast your dead bodies upon the dead upon the dead bodies of your idols and my soul will abhor you దొరన చూడండి లేవి లేవి లేవియాకాండము లేవియాకాండము 26వ అధ్యాయము లేవియాకాండము 26వ అధ్యాయము 30వ వచనము నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను కాబట్టి ఉన్నత స్థలములంటే పర్వతములు నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను మీ విగ్రహములను పడగొట్టేదను మీ బొమ్మల పీనుకల మీద మీ పీనుకలను పడవేయించేదను కాబట్టి విగ్రహాలను పూజించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఉన్నత పర్వతం లేక పర్వతములంటే ఉన్నత స్థలములు దేవునికి దేవునికి మహిమని వాళ్ళు సైతానం ఇస్తున్నారు అంటే వీళ్ళు మోసపోయిన వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ కాబట్టి దానికి తగినట్లు వాళ్ళందరూ దేవు దేవుళ్ళని శిక్షిస్తున్నాడు వాళ్ళని మరణం అప్పగిస్తా అన్నాడు కాబట్టి ఇది ఉన్నత స్థలము అంటేనేమో దేవుని పర్వతము ఉన్నత స్థలములు అంటే సైతాన్ను స్థలాలు సైతాన్ని ఆరాధించే స్థలాలు అన్నట్టు కాబట్టి ఇసల్ ప్రజలు రకరకాల దేవతలని ఈ యొక్క పర్వతాల మీద ఆరాధన చేస్తున్నారు అది దేవుడు సహించలేదు ఎందుకంటే విశంకల దేవుడు ఆయనకు రావాల్సిన మహిమని ఆయనకి ఇవ్వకపోతే ఆయన బహుగా బాధపడతాడు తర్వాత మనం చూస్తాం విసర్పల చేసిన పని ఏంది అనేడు చేసిన పని ఒకసారి చూడండి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి యహోవా అతని మీద కోపగించి సెలవేశేవనగా సలమాన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు అనుసరింపక పౌట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీ కుండకుండ నిశ్చంగా తీసివేసి నీ దాసినికి దానిని నీ దాసినికి ఇచ్చేదను ఎందుకు తొమ్మిదో వర్షం ఇసల దేవుడిన యహోవ అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నివు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలోమోను తన హృదయం ఆయన యుద్ధం నుండి తొలగిపోయిను ఎందుకంటే ఆయన ఉన్నత స్థలంల మీద సైతాన్లకి రూపం వేసిండు సొలోమోన్ ఆయన చివరి దశ అట్లుంది మళ్ళా దేవుని మందిరం కట్టిన దేవుని మందిరాన్ని కట్టిండు దేవుని మహిమానులకు దిగి వచ్చి చూసిండు అయినా కానీ ఎట్లా ఆయన ఆ రీతిగా విగ్రహాలు తట్టిదితాయి ఇవన్నీ ఉపారీది చెప్పబడ్డాయి ఎవ యుగ సమాప్తిలో దేవుని బిడ్డలు కూడా అట్లా చేస్తారని మనము ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వర్షంలో కూడా మనం చూస్తాము ఇసలు ఏ రీతిగా బలి వారి దేవ వారి కుమారులను కుమార్తెలను బలిగా అర్పించరు అగ్నిగుండా ఉన్నక మీద అది కూడా ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము ఈరోజు కూడా అంతే దేవుని బిడ్డలు అయ్యుండి వారి పిల్లల్ని సైతానికి అప్పగిస్తున్నారు ప్రకృతి సహజంగా వాళ్ళు ఏం బలి అర్పిస్తులేరు కానీ వారి పిల్లల్ని సైతానికి అప్పగిస్తున్నారు ఓ రీతిగా చెప్పాలంటే బలి అర్పణనే దిగ్రంథము ముప్పై రెండవ అధ్యాయ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఐదవ నుంచి చూస్తాం మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్ర పరుచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టేరి చూడండి దేవుని మందిరంలో అపవిత్రమైన వాటిని పెట్టింటారు వెళ్ళు తర్వాత వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింప వలనని బెనిహీనోము లోయలను ఉన్న బయలునకు బలిపీఠం కట్టించేది ఇంగ్లీష్ లేదు ఇంగ్లీష్లో ఉన్నత స్థలంలోనుంది ఇక్కడనేమో లోయను ఉంది అందుకు మనం జాగ్రత్తగా పరిశీలించాల వాక్యాన్ని ఇంగ్లీష్కి తెలుగుకి తేడా చూడండి అక్కడనేమో ది బిల్ట్ హై ప్లేసెస్ ఆఫ్ పాల్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద హినోమ్ కానీ ఇక్కడ ఏముందంటే వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలని బిన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠంలో కట్టించేది అలాగే చేయుటకు నేను వారికి ఆగేప్పింపలేదు యూదా వారు పాపంలో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేదరన్న మాట నా కెన్నడనూ తోచలేదు కాబట్టి ముప్పై ఆరు వర్షంలో కావున ఇసవి దేవుడ యుహోవ ఈ పఠనంను గురించి ఈ మాట సవిస్తున్నాడు అది కడ్గము చేతను క్షామం చేతను తెగులు చేతను పీడింపబడినదై మూడు కడ్గము క్షామము తెగులు కాబట్టి మనకు తెలుసు ఏది సర్పము ఏది తేలనడు కట్గము క్షామము తెగులు చేతను పీడిపబడినదై బబులను రాజు చేతికి అపగిపోనని మీరు ఈ పఠనంను గురించి చెప్పుచున్నారు కదా ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహోత్తరము చేతను నేను వారిని వెలగొట్టిన దేశంలో అన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలంలోకి తిరిగి తప్పించి వారిని నిర్భయంగా నిరసింపజేసేదను వారు నాకు ప్రజల ఎందురు నేను వారికి దేవుణ్ణ కాబట్టి ఇవి ఎప్పుడు జరిగితే వాళ్ళందరూ శ్రమల ఆయన సన్నిధికి తిరిగి వచ్చినప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఇవన్నీ తిరిగి తిరిగి చెప్పబడుతున్న వాక్యాలు బైబిల్లో కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతి దీప దీపము ప్రతి ద్వీపము పారిపోయాను పర్వతంలో కనబడకపోయాను ఆయన వచ్చే టైంకి ఏ దురాత్మలు ఏ చీకటి శక్తులు కనిపియో మనుషులు వాటిని ఆరాధించడం మానేస్తారు కానీ అప్పటికి హతసాక్షులు అవుతారు సమూహం అందరు కానీ తేళ్లు సర్పములు తేళ్లు మటుకు ఆయన ఆయనకి వ్యతిరేకంగానే ఉంటాయి లోకంలో దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తూనే ఉంటారు వాళ్ళు దేవుని సేవ చేసుకుంటున్న అనుకుంటారు కానీ చూడండి మనకు తెలుసు వాళ్ళకు కూడా భక్తి ఉంటుంది అనిలకి దేవుని బిడ్డల్ని శ్రమల గుండా పోనిస్తున్నారు దేవుని బిడ్డల్ని చంపుతున్నప్పుడు వాళ్ళు దేవుని పని చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు కానీ సైతాన్ని పని చేస్తారని వాళ్ళకి ఎప్పుడు తెలియదు అయితే ఆ యొక్క గొప్ప భూకంపం తర్వాత వీళ్ళందరూ ఈ యొక్క మూడు ప్రతి ద్వీపం పారిపోయినను పర్వతంలో కనబడకపోయిను దాని తర్వాత ఇరవై ఒకటి వర్షంలో ఐదేసి పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడను కాబట్టి సర్పముల తేల మీద పడతాయి అవన్నీ చివరికి ఆ వడగండ్ల దెబ్బ మిక్కిన గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించేది కాబట్టి దేవుణ్ణి దూషించే వాళ్ళు సర్పములు తేళ్లు అని మనకి ఎప్పుడో తెలిసి వాక్యాలు కాబట్టి ఫస్ట్ శిక్ష గొప్ప జన సమూహానికి మహాభూకంపం దాని తర్వాతనే తేళ్లకి సర్పములకి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటున్నాం దాంతో ఈ యొక్క పదహారవ అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాం ఇప్పుడు పదిహేడవ అధ్యాయాన్ని మనం ఆరంభించుకుంటున్నాం ఒకసారి చూడండి పదిహేడవ అధ్యాయం పదహారవ అధ్యాయం వరకు మహాబబులోను అంటే మతపరమైన జీవితం ఎట్లా ఉంది అనేది దేవుడు చూపించిండు దానికి ఏరు గితిగా శిక్ష ఆరంభం కాబోతుంది అది ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేయబడింది అని మనం చూసినాం ఇప్పుడు ఆ యొక్క ఏడుగు రేవద్లు వచ్చి మాట్లాడడం దాని తర్వాత ఆ యొక్క ఎట్లా తీర్పు తీర్చబోతుందో నీకు చూపిస్తాం అని ఆయక యొక్క దేవదూతలు యూహాను భక్తునితో మాట్లాడ మనం చూస్తాం ఇక్కడ పదిహేడవ అధ్యాయం చూడండి ఆ ఏడు పాత్రలను పట్టుకున్న ఏడుగురు దేవదూత్తులలో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగూ చెప్పను కాబట్టి ఏమని చెప్తుంటూ నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేషపు చేయబడి తీర్పు నీవు కనుపరచదను కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలా విస్తార జలముల మీద కూర్చున్న మహావేష జలములు అన్నప్పుడు మతపరమైన జీవితం అని నేను ఇన్నిసార్లు మీకు స్ట్రాంగ్ నెంబర్స్లో చూపించిన గతంలో రెగ్యులర్గా ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి అవి విస్తార జలముల మీద అంటే గొప్ప జన సమూహం జలములంటే మనుషులు కాబట్టి జలముల మీద కూర్చున్న మహావేషకు చేయబడు తీర్పు నీకు కనపరిచదును అంటే మతపరమైన జీవితానికి ఎటువంటి తీర్పు రాబోతుంది దాన్ని వేషతో పోలుస్తుండో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎందుకంటే విగ్రహాల దాన్న వ్యభిచారంతో పోల్చబడింది బైబిల్లో కాబట్టి మహావేష్య అంటే మతపరమైన జీవితం దేవునికి విరుద్ధమైంది అంత ఆచారాలు ఉంటాయి ఏదో చేస్తున్నాం గొప్ప అనుకుంటారు కానీ ఆచారాలన్నీ దేవునికి విరుద్ధం మీరు మీ నీతి క్రియలు చింపిరి గుడ్డలతో గుడ్డల వలె పోల్చబడింది వాక్యం అని అంటాడు కాబట్టి మీ మీ నీతి క్రియలు చింపిరి గుడ్డల వలెగా అనిపిస్తే దేవుడు కాబట్టి భూరాజులు గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం వీటిని మనము వచ్చే వారము బహుదీర్ఘంగా ధ్యానిస్తబోతున్నాం ఎందుకంటే ఆ మృగానికి సంబంధించిన విషయాలు మనం మళ్ళా తిరిగి కొన్ని సంవత్సరాల క్రితం చూపించిన మృగాల గురించి మళ్ళా ఇప్పుడు ఆరంభం కాబోతుంది చూడండి ఇక్కడ ఈ రెండో వర్షంలో మొదటి వర్షంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ మహావేషకి తీర్పు ఏ రీతి ఉండబోతుందో దేవుడు యోహాన్ భక్తునికి చూపిస్తుంటూ ఆయన వాటిని ఇందులో రాసుకుంటున్నాడు ఆయనకు కనిపించిన విధానంగా రెండవ వర్షంలో ఏముందంటే భూరాజులు ఆమెతో విభిచరించెరి కాబట్టి మతపరమైన జీవితము భూ రాజులు అంటే మనకు తెలుసు పేతు రాష్ట్ర పత్రికలో మనం అనేక పర్యాలు గనించినాము రాజులు ఎవరు అంటే రక్షింపబడ్డవారు దేవుని కొరకు సమర్పించబడ్డవారే రాజులు కాబట్టి రాజులు యాచక సమూహం అంటాడు రక్షింపబడ్డ వాళ్ళందరూ దేవునితో పాటు రాజ్యం వేలే దేవుడు మనుషులని అందుకే సృష్టించుడు రాజ్యం పరిపాలన కొరకు ఆయన పిల్లలం కాబట్టి దేవుని కుమారులు పరిపాలిస్తారు ఆయన ఇంకటే దేవుడు గాడ్ అంటేనే రూలర్ బైబుల్ వాక్యం ప్రకారం దేవుడు అంటే పరిపాలన చేసేవాడు అని అర్థం కాబట్టి దేవుని కుమారులు కూడా పరిపాలన చేసేవాళ్ళే రాజ్యాన్ని కానీ వీళ్ళు ఈ రాజులు అంటే సేవకులు సేవా జీవితాలు ఉన్న వాళ్ళు ఆ యొక్క స్త్రీతో అంటే మతపరమైన జీవితంలో జీవించేరి దాన్ని ఆచరించినరు మతపరమే మతమే ఆరాధన విగ్రహారాధన ఏ రీతిగా అనంటే అనేక పర్యాలు మీకు చూపించిన మతే సువార్త పదవాధ్యాయంలో ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అది మనం తరచుగా చూస్తూ ఉంటాం కేవీపీఎం వాక్యాలలో ఏంటంటే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిననో నాకు పాత్రులు కారు అంటాడు దేవుడు ఈ విషయం నీకు జ్ఞాపకానికి వస్తే నువ్వు బహు జాగ్రత్తగా ఉంటావు ఈ లోకంలో నువ్వు ఎవరిని ప్రేమించినవు కంటే ఎక్కువ నీ ఆస్తులనా నీ అంతస్తులనా నీ అంద నీ నీ నీ నీకున్న బలాన్ని బట్ట నీ తెలివిని బట్ట నీ జ్ఞానాన్ని బట్ట నీ పిల్లల్ని బట్ట నీ భర్తని బట్ట నీ భార్యని బట్ట నీ బంధువుల మిత్రులను బట్ట నీకున్న ఆ యొక్క పేరుని బట్ట నీకున్న చదువులను బట్ట నువ్వు ఏ ఎక్కువ దేని ప్రేమించను ఆయన పక్కన పెళ్లి కుమార్తెలాగా నిలబడే యోగ్యత నీకు లేదంటాడు నాకు పాత్రుడు కావంటాడు తన తల్లి నన్ను తన తనని ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు తన పిల్లలనైనాను తన బంధులనైనాను తన మిత్రులైన ప్రేమించిన వాడు నాకంటే ఎక్కువ నాకు పాత్రుడు కారంట ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించిడు ఆయన నిశృతించడం కొరకు ఆయనకే నీ యొక్క సర్వస్వాన్ని సంపాదించుకోవడం సమర్పించుకోవడం కొరకు కానీ నువ్వు ఆయనకు రావాల్సిన టైంని నువ్వు సైతానికి ఇస్తున్నావు ప్రతిరోజు ఉదాహరణకి నీకు ప్రార్థన చేయాలనే మనసు వస్తుంది ఫోన్ కాల్ వస్తే వెళ్ళిపోతావు మర్చిపోతావు ఆకాశం పడతలేదా మన మీద ఫోన్ ఎత్తకపోతే అది ఎంత సున్యాసంగా సైతాను దేవుని పిల్లల్ని మోసగిస్తాడంటే వానికి తెలుసు నువ్వు ప్రార్థనలో కూర్చునేటప్పటికీ న్యూస్ పేపర్ వస్తుంది ఫినిష్డ్ వాడికి తెలుసు నేను ఎట్లా కొట్టాలను నీ గురించి చాలా బాగా తెలుసు వానికి నీకే వాని గురించి ఏమి తెలియదు సున్నా నీ శత్రువు కుయుక్తులని తంత్రం ఎరగమన్నది వాక్యం అపవాది తంత్రంలో ఎరగమన్నది వాడు నిన్ను ఎట్లా మోసగిస్తున్నాడు నీ ప్రార్థన ఏసు ప్రభు సన్నిధికి చెరనీయకుండా వాడు నిన్ను మన నీ మనసుని పరిపదాలగా పోలిస్తూ ఉంటాడు ప్రార్థనలకు కూర్చుంటే చాలు నీ మైండ్ అంతా వంటగది మీద కన్నా పోవాలా నీ కుటుంబం మీద పోవాలా నీ పిల్లల గురించి పోవాలా నీ రోగం గురించి పోవాలా నీ మందుల గురించి నీ ఆశల గురించి నీ ఆహారం గురించి అంతా నిన్ను అట్లా డివైడ్ చేస్తుంటాడు నీ మైండ్ అందుకే నేను ఎప్పుడు ఉదయం స్టేజ్ ఫస్ట్ ప్రేయర్ చెప్పను ఏసు ప్రభు నా మనసుని తొలగించి క్రిస్తులు కలిగిన మనసు నాకు అనుగ్రహించి ఏసు క్రీస్తు నా ప్రార్థిస్తున్నాడు అని చెప్పి స్టార్ట్ చేస్తాం భాషలలో దాని తర్వాత నాన్ స్టాప్ హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ భాషలనే నేను దేవుని సూచిస్తూ ఉంటా ఆయనతో సంభాషిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ప్రార్థన చేయడానికి రాదు నిజంగా అందుకే నేను భాషలో ప్రార్థించుకుంటా ఉంటా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తా టైం దొరికినప్పుడల్లా మధ్యాహ్నం ఎప్పుడు అవకాశం జరిగితే అప్పుడు నేను దేవునితో సంభాషిస్తూనే ఉంటాను భాషలలో నా ఆత్మ మాట్లాడుతూ ఆయనతో కాబట్టి భూరాజులు ఆమెతో విభేచరించేది భూనివాసులు ఇక్కడ చూడండి భూరాజులు అంటే సేవా జీవితం ఉన్నవారు భూనివాసులు అంటే గొప్ప జన సమూహం ఇది ఆరంభం బబులోను ఎట్లా ఉంది అంటే భూరాజులు అంటే ఆయన కొరకు సంపూర్ణగా సమర్పించుకొని చేయాల్సిన సేవ కానీ వీళ్ళు ఆచారబద్ధమైన జీవితాల్లో జీవించి విగ్రహ దిగులు అయిపోయారు చర్చికి కంటే మనుషుల కల్పితాలు బోధలు అన్ని రకరకాల మనుషుల బోధలు అన్ని జమ్మదీసి పెట్టుకొని ఏసు ప్రభుకి రావాల్సిన మహిమని దొంగలించారు వీళ్ళు అదే రీతిగా భూనివాసులు అంటే కాంగ్రిలేషన్ మతపరమైన జీవితంలో ఉన్న క్రైస్తవులు గొప్ప జన సమూహం ఆమె వ్యభిచార మద్యంలో మతలైపోయినారు ఎంటర్టైన్మెంట్లో మతలైపోతారు మద్యంతో అంటే మనకు తెలుసు ద్రాక్షరసము అంటే సత్యము కలిగి వాక్యం మద్యము అంటే అబద్ధ బోధతో కలిసిన వాక్యం ఆ వాక్యం విని మతలైపోరు మనం మటుకు అట్లుండవు మనము ఆత్మ ఆత్మవశులమై ఉంటాం మనం చూడండి మూడవశలు అప్పుడతాడు ఆత్మవశుడైన నన్ను అరణ్యంనకు కొనిపోగా అది మనం ప్రకటన గ్రంథం పన్నద కూడా మనం చూసినాం లక్ష వేల మందికి దేవుడు రెక్కలిస్తున్నాడు ఎందుకు అంటే సైతాను నుంచి వాడు తప్పించుకొని లాగనా అరణ్యంలోనికి ఎగిరిపోలాగనా దేవుడు ఆ యొక్క రెక్కలు ఇచ్చిండు పక్షిరాజు రెక్కలు నువ్వు ఎగిరిపోవాలా చూస్తే దూరం పరిగెత్తిపోలా ఏ చర్చలో ప్రేయర్స్ ఉండవో ఆ చర్చ నుంచి పరిగెత్తిపోవాలా ఏ చర్చలో పరిశుధాత్మ నడిపి ఉండదో అక్కడి నుంచి పరిగెత్తిపోవాలా ఏ చర్చలో ముస్లామ ముచ్చట్లు ఉంటాయో అక్కడి నుంచి పరిగెత్తిపోవాలా ఏ చర్చలో ఏ పేరు తీసుకోరో ఆ చర్చలో ఎప్పుడు అడుగు పెట్టద్దు దాని దాని స్థానాలు కూడా పోవద్దు ఎందుకంటే ఆడ బహు కఠినమైన దయ్యాలు ఉంటాయి ఆ చర్చెస్లల్లా ఏసు ప్రభు పేరు తీసుకొని చర్చస్లలో నువ్వు అడుగు నీ మొత్తం నాశనం అయిపోతాను మళ్ళా తిరిగి రాలేవు బయటికి అందుకే మనం జాగ్రత్తగా ఉండాల రకరకాల బోధలు రకరకాల మతాలు మనుషుల కల్పితాలు ఉన్నాయి కాబట్టి అందులోకి నువ్వు పోవద్దు నువ్వు ఆడబోతుంటే దేవుని ఆత్మ ఘోషిస్తుంటుంది నువ్వు అడగాల పరుశుధాత్మ నాకు సాయం దేవు నేను ఇక్కడికి పోవాలన్నా వద్దా ఇక్కడ అడుగు పెట్టాలన్నా వద్దా అంటే వద్దు అని మాట్లాడతాడు పోవాలని మాట్లాడతాడు వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చేయాల నీకు మనసు ఒప్పుకోదు ఏ స్పర్శత నువ్వు వద్దు కపరుస్తా ఉంటావు కొన్నిసార్లు అక్కడికి కాబట్టి ఆత్మవశం అయితే నువ్వు నీ పరిస్థితి ఏం తెలుసా నువ్వు అరణ్యంకి పోతావు అరణ్యం అంటే ఏం జీవితం అప్పుడు అతడు పదమూడో వర్షం అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యంనకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొంబలను గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచి తిని మన బోధ టోటల్లీ మారిపోబోతుంది వచ్చే వారం నుంచి ఈ ఏడు తలలకు సంబంధించిన వాక్యాలని ఈ ఎర్రని మృగం సంబంధించిన వాక్యాన్ని నేను ఆరంభించబోతున్నా గతంలో చూపించిన క్లుప్తంగా ఇప్పుడు బహు దీర్ఘంగా ఈ అధ్యాయం పోతుంది పదిహేడో అధ్యాయం ఎన్ని గంటలు పోతుందో నాకు తెలియదు కానీ ఇవన్నీ మనం చూడబోతున్నాం ఈ ఏడు తలలు ఏంది పది కొమ్ములు ఆ ఎర్రని మృగం మనకు తెలుసు ఘట దాని మీద కూర్చున్న స్త్రీ ఎవరు ఇవన్నీ ఆశ్చర్యకరమైన తర్వాత నాలుగవ వశంలో ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని విషయాలు రంగులో అర్థం అర్థం తీసుకోవాలా ధూమ్రం అంటే ఏంది రక్త వర్ణం అంటే ఏంది అవన్నీ నేను దూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన దై అసహ్యమైన కార్యములతో తాను చేయిచున్న విభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిన్న ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను ఇది మతపరమైన జీవితం చివరికి ఎట్లా ఉంటుందనే చూపిస్తున్నాడు తన చేతిలో ఎట్లుంది పాత్ర అపవిత్రత అంత అసహ్యమైంది దేవునికి విరుద్ధమైంది అన్ని ఆ పాత్రలో ఉన్నాయి చివరికి వచ్చేప్పటికీ మొత్తం పులిసిపోయింది మూడు కొంచెంలో పిండి నేను మీకు అనేక పర్యాలు చూపిస్తూ ఉంటాను ప్రతి దశలో ఈ మతపల్ని జీవితం అనేది దేవుడు చూపిస్తారు మనకి అది స్త్రీ ఫస్ట్ పాయింట్ రెండవది తన వస్త్రాలు ఎట్లున్నాయి ధూమ్రము రక్తవర్ణము దాని తర్వాత ఇప్పుడు చూడండి ఎన్ని ఏ రూపకుండా అలంకరించబడింది బంగారంతోను రత్నములతోను ముత్యములతోను మూడు అగేన్ ప్రతి దశలో ఈ మూడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది బంగారము రత్నము ముత్యములుతో అలంకరింపబడింది దాని తర్వాత ఏహేమైన కార్యంతోను విచార సంబంధమైన కార్యములతోనూ అపవిత్రమైన కార్యములతోను మళ్ళా అన్ని మూడు మూడు వెంటాడుతూనే ఉంటాయి మనల్ని అంటే ఈ చర్చి మూడుగా విభజింపబడింది పదహారవ అధ్యాయంలో చివరి భాగంలో మనం ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగంలాయేను అని ఆ మూడు భాగాల గురించి ఇక్కడ మనం చూస్తాం ఈ మూడు మతపరమైన గుంపులు అవి ఎట్లా ఉంటాయి అనేది చూపిస్తున్నారు మనకి కాబట్టి వీటన్నింటినీ మనము బహుదీరంగా ధ్యానిస్తాం ఐదో వర్షం దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండేను ఏమని రాయబడింది మర్మము అనింది దాని పేరు ఏంటంటే మర్మము వేష్యలకు భూమిలోని ఏహేమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను ఇది స్త్రీ అన్నట్టు భూమిలోని ఏహేమైన వాటి అన్నిటికీ తల్లి అంటే ప్రతి అపవిత్రమైన జీవితానికి ప్రతి మతానికి తల్లి ఇది మహాబబులు ఆరు వర్షం కష్టపడికి మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను అంటే గొప్ప జన సమూహం యొక్క రక్తం చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి యుండట చూచితిని నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడి తిని చూడండి మీరే ఈ దర్శనం చూస్తారనుకోండి యోహాన భక్తుని లాగా మీరు దీన్ని ఏమర్థం చేసుకుంటారు వచ్చే వారం నుంచి మనము ఈ ఆద్యాన్ని బహుదీర్ఘంగా ఆరంభించబోతున్నాం ప్రార్థనా పూర్వకంగా మనం ప్రభును అడుగుదాం ప్రభా ఇవి త్వరగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలా ఇంకా నేను నిర్లక్ష్యం చేయద్దు నేను చాలా ఆలస్యం నేను మొత్తం కృషి చేపోయిన అంతా మీరు నాకు పొందలేదు నేను మిమ్మల్ని పొందుకునేట ముందే నా జీవితం ఈరోజు ఇట్లుండకపోయేది ప్రభు నన్ను క్షమించిన ఆయన ఈరోజు నా పాపలో పుకుంటున్న నన్ను స్వీకరించి ప్రభు నీ కొరకు నేను జీవిస్తాను నీ కొరకు నేను మరణిస్తాను నీ నామాన్ని సత్యాన్ని నేను ప్రకటిస్తాను అని తీర్మానించుకున్నాను నాకు సహాయపడి నడిపించామని ప్రార్థిస్తున్నాను అన్న చిన్న ప్రార్థన నీకు అవసరం ఇవ్వచ్చు నువ్వు చాలా ఆయన పరిచర్యలు ఆయనకు సమర్పించుకోవడంలో ఆయన సేవా జీవితంలో ప్రతి దశలో ఆయనకి నువ్వు సమర్పించుకుంటలేవు విధేత చూపిస్తలే ఆచారబద్ధమైన జీవితం అంటాం దాన్ని దాంట్లోకి వెళ్ళి త్వరగా రావాలి ఇది అరణ్యం ఇది ఒంటరి జీవితం ఒంటరి పోరాటమే నీ లైఫ్ అంతా ఎవ్వడి మెచ్చుకోండి అవసరం లేదు మనకి ఎవ్వడి మెప్పులు మనుషులు మెచ్చుకోవాలని వాక్యమే చెప్పాం మనం మనుషులు మనం వాళ్ళకి సాయమే చేయం మనం మెప్పులు మనకు అవసరం లేదు యేసు ప్రభు ఏం ఆయన చిత్తానికి ప్రకారంగా మనం ముందుకు పోతూ ఉంటాం బలహీనలు ఉన్న వారిని ఆదరించమన్నడు వాళ్ళని బలపరచమన్నడు దుఃఖంలో ఉన్న వాళ్ళని ఉదార్చమన్నాడు శ్రమలో ఉన్న వారికి విడుదల కల్పించమన్నడు ఉపశమనం కల్పించమన్నడు దాహం తీర్చమన్నట్టు బట్టలేని వానికి బట్టలేమన్నాడు అవి మనం చేస్తున్నాం ఆయన చిత్తం కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన చేయడం నేర్చుకుంటే నీ జీవితంలో విశేషమైన కార్యలు దేవుడు చేస్తూ వచ్చే వారం మనం పదిహేడో అధ్యాయాన్ని బహుదీర్యంగా ధ్యానించబోతున్నాం ఆశ్చర్యం ఏమి ఏడు తల లేని ఈ పది కొమ్ము లేని ఒక్కొక్క దాని గురించి నేను చూపిస్తా మీకు అటువంటి కృపాని ప్రభు మనకు అందరికీ ఆయన నడిపింపు మనకు ఈ దినాలు బహు భయంకరమైన దినాలు ఏ క్షణంలో కాలాలు ముగించుకుంటాం మనకు తెలియదు ఈ ఉదయం రవి బ్రదర్ వాళ్ళ మదర్ చనిపోవడం వింటున్నాం నేను దిన పెద్దమ్మ చనిపోడం ఈరోజు చెప్పు ఆ యొక్క కార్యక్రమం తీసుకొని తిరిగి జరిగింది సాయంత్రం ఇంటి గ్రేట్గా రవి బ్రదర్ వాళ్ళ మదర్ చనిపోతే ఎవరి పాపం బాస్ బిలీ బ్రదర్ ఒక్కడే ఉండే ఇంటి దగ్గర దాని తర్వాత ఆ యొక్క సంతోష్ బ్రదర్ వచ్చి బిలీ బ్రదర్కి కొంత సహాయపడి ఆ యొక్క హాస్పిటల్కి తీసుకపోయి ఆ యొక్క డిశ్చార్జ్ సామరీ రప్పించుకొని ఆ బాడీని ఒంగోలుకు తీసుకొని పోయినట్టు వాళ్ళు బహుశా రేపటిదన్నా సమాధి కార్యక్రమాలు జరుగుతుంటాయేమో ఆ కుటుంబానికి దూర ఆదరణ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ మమ్మీ రక్షణ అమే ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకుంది కాబట్టి మనం ఏం ఏడవము దుఃఖపడం ఎందుకంటే నిరీక్షణ లేని ప్రజల వల్ల మనం ఏడవద్దు అని మొదటి దర్శనం రాష్ట్ర పత్రిక నాలుగో నెల మనం ధ్యానిస్తాం పదార వర్షంలో ఆయన తిరిగి తన బిడ్డలందరినీ వెంటబెట్టుకునేసరనుంది అది మనకి కళని ధైర్యాన్ని కాబట్టి దుఃఖపడద్దు బాధపడద్దు ప్రార్థన చేద్దాం మన ప్రియులందరూ అనేక మంది ప్రభు చింతకి మనకు మటుకు ఇంకా పని ఉంది మొహం పని ముగించుకోవాలా ను ఎన్ని ఆత్మలు సంపాదించుకుంటావు రోజు అంతా వేస్ట్ చేసుకుంటున్నావు టైం చూసుకో వేస్ట్ చేసుకో ప్రతి ఒక్కరికి సువార్థని చెప్పు వారిని ప్రవేశంతో నడిపించు పాపాలకు నేను చెప్పినట్టు చేయి ప్రార్థన అని చెప్పి అండి పూర్తగా నమ్ముకో బ్రదర్ అంటే కాదు అది సువార్త కాదు చివరి వరకు చెప్పాలి చిన్న ప్రార్థన చేయడం నేర్చుకోండి నేను పాపిని నైనా నేను నశించిపోయిన వాడని ప్రభుబ నా పాపల కొరకు నువ్వు ఈ నా పాపములకు క్షమించినైనా నన్ను బిడగా చేసుకో ప్రభు నా జీవితాంతం నిన్నే స్థుతిస్తా స్మరిస్తా యేసుకృష్ణ ప్రార్థిస్తున్నా ఆ మేన్ అన్ని చిన్న ప్రార్థన చేసుకుంటే నీ జీవితం బాగైతుంది ఈ ప్రార్థన నేర్పండి మనుషులకి నువ్వు నేర్చుకో ఫస్ట్ ఎట్లా ఎట్లా ప్రార్థన చేపియాల సువార్త చెప్తే సరిపోదు వాళ్ళకి ప్రార్థన చేపియాల పాపాలు ఒప్పిప్పియాల అది చురుకుగా ఉండేవాడు గొప్ప భాగ్యం అన్నది నువ్వు నిజంగా స్మార్ట్ ఉంటే అట్లా చేస్తూ సేవ మనుషులతో ఒప్పిప్పయాల పాపాలు లేకపోతే నువ్వు ఏదైనా నేను చెప్పిన వాక్యం కూడా ధ్యానికి గొప్పగా ఫీల్ అవుతుంటారు చాలా మంది నేను చూసిన అది అతిశయం నేను ఎవరికైనా సువార్త చెప్తా చెప్తూ కరెక్టే పాపాలు ఒప్పిప్పయాల అది మనకు నేర్పించింది మన గ్రూప్ లో మన పాపాలు పిప్పిస్తాం ఎక్కడ పోయినా బయట అడుగులకు పోయినా పాపాలు పిప్పిస్తాం రవ్వా నేను పాపిని నా పాపం కొరకు నువ్వు ఇళ్ళ కొనకొచ్చి నా పాపం నువ్వు మీద భరించినావు ప్రభు నాకు బదులుగా నువ్వు మరణించినావు నేను మరణించాల పాపంలో ఉన్న వాడిని కానీ నువ్వు మరణించిన నా పక్షంగా నువ్వు మరణించి నాకు నీ జీవితం ఇచ్చినవు కాబట్టి నీకు వందనాలు చెప్తున్నాను ప్రభా నేను జీవితాంతం మీ కొరకే జీవిస్తాను ప్రభా మీ నామాన్ని స్మరిస్తాను ప్రభా ఎవరొచ్చి ఎన్ని మాటలు మాట్లాడి నన్ను దూషించినను నిన్ను దూషించినను నేను సమాధాన వాళ్ళకి వ్యతిరేకంగా కొట్టాడను ఎవడి రక్షణ వాడింది వాక్యం కాబట్టి నువ్వు విశ్వసిస్తే నీకే రక్షణ నీ కుటుంబానికి రక్షణ తర్వాత కాబట్టి మన కుటుంబీకులు కూడా రక్షణ పొందాలా బంధువుల రక్షణ పొందాలా ఇరు రక్షణ పొందాలా మన దేశస్థులందరూ రక్షణ పొందాలా అటువంటి ప్రార్థనా జీవితంలో ప్రభు మనం నడిపించాలి పరిశుధర్వకు తండ్రి మీకు వందనాలనైనా ఇంతవరకు మీరు మాకు శాఖలు ఉన్నందుకు వందనాలి మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలంనైనా బహు సున్యాసంగా దేవుని బిడ్డలు ఆశించిపోతున్నారు చెడిపోతున్నారు ప్రభావ అపవిత్రంగా అయిపోతున్నారు ప్రభా శరీర వ్యామోహాలకి బానిసలైపోయి ప్రభావ మీ ప్రార్థనలో నుంచి దూరం వెళ్ళిపోయినారు ప్రభ అందుకు అన్ని రోగాలు తెచ్చుకొని వచ్చినారు ప్రభావ అలా వాపస్ కానీ మాకు వాటికు మీరునైనా మొదటి నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి ఏ రోగాన్ని మా దగ్గరికి రానియకుండా మీరు మాకు చుట్టూ అగ్ని కంచబెట్టిండ్రు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభావ మేము ఉన్నా కానీ ఏ రోగం మా దగ్గరికి రానియలేదు మీరు మీరెంతో నమ్మదగిన గొప్ప దేవుడు ఏ మందుల మీద మేము ఆధారపడకుండా మీ మీద ఆధారపడి ముందు పోగలుగుతున్నాం నైనా ఇది కేవలం మీ యొక్క కృపనే మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరు ఇటువంటి అనుభవానికి పోలాగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం అంత్య దిన మీద అందరి మీద ఆత్మను కుమరిస్తానారు అందరి మీద ప్రతి శరీరం మీద ఆత్మ కుమరిస్తానారనైనా ఇప్పుడు మా శరీరాలు సిద్ధంగా ఉన్నాయి ప్రభావ మీ ఆత్మను కుమరించండి ఈ పాత్రలో మీ ఆత్మను కుమరించండి ప్రభావ నిండుగా కుమరించండి ప్రభావ ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమరించి నడిపించండి ఈ రాత్రి మాకు మంచిండి వెహికల్ స్థితించలాగానే సహపడమని ఏసు క్రీస్తు పరిశుధనామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు యొక్క కృప సమాధానం నడిపింపుడు మనందరికీ సదాకాలం తోడండిగాక ఆమెన్ అందరికీ ప్రైజు